దేవుడిచ్చినటువంటి మహాదిన బట్టి సన్నిధిని తెలియట కాపాడిచి ఈ సమయాన్ని దేవునికి మరొకసారి వందనాలు సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి నాగేశ్వరరావు గారు ప్రార్థన ప్రారంభ ప్రార్థన చేస్తారు నాగేశ్వరరావు పరిస్థితులు అసకల ఆశీర్వాదంలో కారణపోతురా దయగలిగిన తండ్రి కనికరం కలిగి నా ప్రభు నిజ్ఞాపకం చేసుకోయా ఈ ఉదయ కాల ఈ పునర్ధాన జన్మన నా తండ్రి నీ దాస్సులైన నీ సేవకులతో తండ్రి నాయన కలిసి నాయన ఈ ప్రార్థనా కోరికలో నాయకు సహాయాన్ని అనుగ్రహించి సజీవుడిగా ఉంచి పాని చేసినందుకు ప్రభు నీకు ముందుగా నీకు వేలాది కృతజ్ఞతాశుతులు తెలుపుకుంటున్నాను ప్రభు నాయన ఈ ఉదయ కాల సమయంలో ఈ జరుగు ఈ యొక్క అద్భుతమైన నీ నామాన్ని సూచించే గొప్ప కార్యక్రమాన్ని ముందుకు జరిగించుకొని చెప్పండి కూరి ఉన్న నీ దాసులు ప్రభావ ఎంతగానో నాయన నీ సువార్తను ప్రకటించాలని సర్వసృష్టికి నాయన ఎంతగానో వారు అయ్యా ఆరాట పడుతూ తండ్రి నీ పనిలో పాని భాగస్థులైన వారందరికీ శక్తిని బలాభివృద్ధిని దయచేయమని ప్రభావ వారిపైన నాయన నాయన అంతిమ వరకు కూడా నీ ఆత్మను గుమ్మరించి నీ పనిలో పని చెడులో స్థానంగా తండ్రి నేను ఎంతగానో వేడుకుంటున్నా బతిమలు ఆడుకుంటున్నా ప్రభా నా క్రియల తండ్రి నేను చేయు కార్యముల తండ్రి నాయన ఏదైనా నీ దాసులను బాధ పెట్టి ఉంటే పట్ల నేను దేవుని పట్ల నేను నమ్మకమైన బిడ్డగా నేను ఎదిగి ఒదిగి ఉండాలని ఆశపడుతున్నా ప్రభా మాధవ సేవే మానవ సేవ అనని దేవుడు చెప్పిన మాటలను జ్ఞాపకం పెట్టుకునే తండ్రి నాకు లేనిది నాకు ఉన్నంతలో తండ్రి ఏదోటి ప్రజలకు నేను దగ్గరయ్యి చేసి వారి సమస్యలను గుర్తించి గవర్నమెంట్ తో పోరాడి పనులు చేపించాలని ఒక గొప్ప పరిచర్య ఇది ఇది కూడా దేవుడు చూపిన పరిచర్యలని నేను నమ్ముతున్నాను ప్రభ ఆయన ఆ విధంగా నేను కొనసాగుతున్న సమయంలో తెలిసే తెలియకో జరిగిన చిన్న చిన్న పొరపాట్లు నీ దాసులను బాధించి క్షేమించమని మరొకసారి నీ పాదస్తు నిద్ర మొరపెట్టి వేడుకుంటున్నాను ప్రభ ఇంత కాలం తండ్రి కొంతకాలంగా నీ దాసులతో కలిసి నేను అయా పాళి భాగస్సులు కానందుకు నేను ఎంతగానో చన్నాను తండ్రి బాధపడుతున్నాను ప్రభ నాయన నీవు మాట్లాడి దర్శించి నాకు ఒక సమయాన్ని నాయన నేను నాయన నీ దాసులతో కూడి ప్రార్థించే గొప్ప భాగ్యాన్ని నాకు అనుక్రహించు ప్రభా నాయన పశ్చాత్తా పరివేడుకుంటున్నా ప్రభాయన ఎక్కడ ఎవరిని బాధించానో నాకైతే తండ్రి తెలియ తెలియక చేసినా పాపం పాపం పాపం వల్ల వచ్చు జీతం మరణం అని చదివించవు తండ్రి ఆత్మీయ మరణం నాకు దూరం ఉండదు తండ్రి నాకు ఆత్మీయ మరణాన్ని దూరం ఇచ్చేసి నీ పనిలో వాడుకుంటావని శ్వాసంతో వేడుకుంటూ దాసులకు మరొకసారి నేను నాయన నా తరపు నుంచి అంబుల్ రిక్వెస్ట్ అంటే వారి పదాల వద్ద నేను మొరపెట్టుకుంటున్నాను ప్రభా నన్ను క్షమించమని నా వల్ల ఆ యొక్క గ్రూపులు ఏదన్నా వారికి బాధలు కరిగి మరొకసారి వేడుకుంటున్నా ప్రభా క్షమించమని నాయన నీ కాదు ప్రభా నీ వద్ద కూడా నేను నాయన బతిమగారితోగాడుతున్న ప్రభావి నా వల్ల జరిగిన పొరపాటును క్షేమించమని పరిశుద్ధుడు శక్తివంతుడు దైవ సంభూతుడైన మా మధ్యన నాయన తిరిగి మా పూర్వీకులతో తండ్రి నీవు ఉన్న మా బాబు మా రాజు అయిన యశు కీస్తువారి యొక్క పుణ్య పరిశుద్ధనామాని అడిగి వేడుకుని బతిలో నా పరమ తండ్రి పరలోకపు తండ్రి ఆమెండి పాత్రుడా కు నీవే జుడవైయ్య నా కృతి పాత్రుడా నాయసయ్యీవాక్యం నా పరవశము ని వాక్యం ఆహారము ఆరము నీవాక్యం నా పాదములకు దీపము నా సుతి పాత్రృ నా శయ మీ కృపయము మీ కృపయనా అభిషేకము మీ నా జీవన ఆధారము నా పాత్రుడాయ लीसा इंद्र यमो नर बने नि परिपूर्णता सी ओ नो शिकारम नि परिपूर्णता न जीवत गम्यम పరిపూర్ణత నా జీవిత గమ్యము నా స్వయ్యా నా స్య్యా మరి నేటి ఉదయానమును వ్యక్తి ఉపదేశులుగా ఉన్నటువంటి ఉదయ కాలం దేవుని వాక్యంలోంచి కొంత భాగం చూసుకుందాం మన కొరకు ఏది సిద్ధపరిచారు ఆయన పరిలోక సింహాసనం నుండి మన సరికి ఆలోచించాగా డబ్బు మనకి సహాయం చేయండి జయను మనము ఒక వాక్య భాగం చదువుకుందాం ఆ పోస్ట్ అని పౌలు ఆ తిమూతికి రాసా రెండవ పత్రిక రెండవ త్రిమూతి ఆ నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చిన ఏడవ వచనము ఎనిమిది ఏడు ఎనిమిది కూడా చదువు మంచి పోరాటము పోరాడి నా పరుగు గడబ తెచ్చింది విశ్వాసము కాపాడుకుంటని మీద నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది ఆ దినమందు నీతి గల ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికి అనుగ్రహించను ప్రభుత్వ మాటలు దీవించను చిన్న ప్రార్థన చేసుకుందామండి ఆయన సహాయం కోరుకు నడిపి ప్రేమ కలిగిన మా ప్రియ పదలోకి తండ్రి మా దేవా ఆయన మరి ఒకసారి పాదం చెందుకూ త సజీవులుగా ఉంచి ఆయన ప్రభు ఈ దినము చూడటానికి మీరు అనుగ్రహించిన ఈ యొక్క దినాన్ని బట్టి స్థుతి పుస్తకంతో మేము చెల్లించుకుంటున్నాం ఆయన మీ యొక్క పునరుద్ధన దినములు మమ్మల్ని ప్రవేశప చేశారు మా హృదయ ఆరాధనతోనూ ప్రభస్థుతితోనూ తండ్రి ప్రార్థనతో నింపవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం ముఖ్యంగా చదవబడిన వాక్య భాగాన్ని మా దీవించి ఆశీర్వదించండి దానిలోని మా అందరితో మాట్లాడవలసింది వేడుకుంటూ ప్రభావా మేమెంతో బలహీనము నాయన మీరు మాట్లాడితేనే మాకు మీ వాక్యం అర్థమవుతుంది కాబట్టి తండ్రి మీ మెల్లని స్వరాన్ని మా అందరికి వినిపించవలసిందిగా ప్రార్థిస్తుంది ఆయన ఆయక నేను విధాసు చేసుకుని మీ శిలో చాట్ను మార్పు చేసి కేవలం మీ నోటి బోరుగా వాడుకోవలసి పెట్టుకుంటూ మమ్మల్ని మా సమస్యని అస్థిగతం చేసుకుంటూ అంధకార శక్తులను చైతన్య శక్తులను తండ్రి మీ రాజ్యం వ్యతిరేకి పెంపరిచేపట్టి శక్తిని మా ప్రభుని ఏసుక్రీస్తు శక్తి ద్వారా బంధిస్తూ ఈ కొద్ది ప్రార్థన మా ప్రభు మారేసుక్రీస్తు నామ అడిగి వేడుకొని ప్రతి రాడుచు ప్రార్థిస్తున్నాము తండ్రి ఇప్పుడు మనము చదవబడిన వాక్య భాగంలో ఒక ఒక్క పాయింట్ నేను తీసుకోవాలనుకుంటున్నాను అదేమంటే మంచి పోరాటము పోరాడి ఆ చివరిలో పావు గారు తను చనిపోతాడు అనగా తనకంత దేవుడు తనకు అంతా చూపించను అని తెలుసు ఏ విధంగా తాను పానార్పణంగా పోయపడుతున్నా విషయం అవన్నీ ఆయన జ్ఞాపకం చేసుకుని ఈ మాటలను మంచి పోరాటము బ్రదర్ అది రిపీట్ అవుతుంది డిస్కనెక్ట్ చేద్దామా ఎక్కడైతుందో చూడండి ఒకళ్ళు ఎవరైనా డ్రాప్ చేసి చూడండి లో చక్రవర్తి ఎక్కువ చక్రవర్తి గారు ఒకసారి చూడండి మీరు లేదండి ఇప్పుడు లేదు కానీ స్లైట్ ఏదో డిస్టర్బెన్స్ అయితే వస్తుంది ఓకే హెల్ కంటిన్యూ సో మంచి పోరాటము పోరాడితే ఈ విషయం మీద ఈరోజు కొద్దిగా ధ్యానించాలని నేను కోరుతున్నాను పిల్లల క్రైస్తవ జీవితము ఒక పోరాటం కానీ మనము ప్రభునందు విశ్వాసం ఉంచిన దగ్గర నుంచి మన పోరాటం అనేది ప్రారంభమవుతుంది ప్రతి విశ్వాసి కూడా ఒక పోరాడే యోధుడు ఒక సైనికుడే ప్రతి ఒక్కరము కూడా ఈ యొక్క యుద్ధ దిగినట్టే మనం అందరం కూడా యుద్ధంలో ఉన్నాము కాబట్టి మనం పోరాడాల్సిందే ఈ పోరాటం అప్పుడు ప్రారంభమవుతుంది ఈ అందుకని చూడండి ఆయన అపజన్ పౌల్ గారు త్రిమూతికి రాస్తూ మొదటి పత్రికలో ఆరు పన్నెండులు ఏమంటాడంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము అని త్రిమోతికి చెప్తుంటున్నారు కాబట్టి ఈ అదేవిధంగా మనం ఇంకొక ప్రశ్న కూడా చూసినట్లయితే మొదటి తిరుమతి ఒకటి పద్దెనిమిదిలో ఏమంటాడంటే నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనంలో చెప్పున ఈ సద్ యుద్ధము జరిగించి మీ సద్ధము అంటే యుద్ధము పోరాటం మంచి యుద్ధం అన్నమాట కాబట్టి మనమందరం కూడా పోరాట జీవితాన్ని కలిగి ఉంటారు విశ్వాస సంబంధమైన పోరాటాన్ని మనం పోరాడాల్సింది మనం పోరాడటం లేదంటే మనము ఎనకబడినట్టు లేదా విశ్వాసంలో మనం చల్లారినట్టు తగ్గినట్టు ఆత్మీయంగా చల్లారినట్టు ఈ సూచనలు అన్నమాట కాబట్టి ఒక మంచి విశ్వాసి ఎప్పుడు కూడా పోరాడుతూనే ఉంటాడు ఈ పోరాటం అనేది మనలో ఉంటుంది మన కుటుంబంలో ఉంటుంది మన బయట ఉంటుంది తెలుగు పొరుగు వారితో వారితో కూడా మనం ఇప్పుడు దేవ పొరుగు ఏం చెప్పాడు వాళ్ళతో రెండు ఇంకోటి ఏమన్నా నిన్ను వాళ్ళు నీ పొరుగు పెద్ద అది ఒక పోరాటమే ఆ విధంగా ప్రతిది కూడా పోరాటమే సంఘంలో కూడా మనకి పోరాటం ఉండదు మన సహవాసంలో కూడా పోరాటమే అంటే అంటే దేవుడు వాక్యానుసారంగా జీవించాలి ఆ విధంగా అంటే ప్రతీది ఒక మంచి విశ్వాసంగా మనం జీవించాలంటే పోరాడాల్సిందే ప్రతి చోట ఉంటుందన్నమాట అందుకనే మన పాలు గారు తిమ్మ తి ఇదే రెండో పత్రికలో రెండు మూడులో ఏమంటాడంటే ఆయన క్రీస్తు యొక్క మంచి రాణువ వాణి అంటే మంచి సైనికుని వలే నాతో కూడా రాణవ వాడు ఎవడను యుద్ధం నొక్కుపోనప్పుడు ఈ జీవన వ్యాపారంలో చిక్కుపోనడు అని కూడా గారు చెప్పుకుంటున్నారు కాబ ప్రతి విషయంలో కూడా మనము పోరాడవలసిన వారమే ఉంటున్నాము అందుకని చూడండి మనం శరీరం అనుసారంగా పోరాడకూడదు ఇక్కడ రెండో కొరింతి ఏమంటాడంటే పావుల్ గారు మేము శరీరోధారమే నడుచుకున్నాను శరీర ప్రకారం యుద్ధము అట్లు మేము చేయవలము కాదు అని చెప్పాలి శరీరానుసారంగా యుద్ధం కాదే ఈ పోరాటం అనేది అంతరంగంలో పోరాటం ఇప్పుడు మనలో మనం పోరాటం చూసుకుంటే శరీరానికి ఆత్మకు పోరాటమే కాదని పౌల్ గారు రోమలో రాసి చేయడం వచ్చే చెప్తున్న పెద్ద ఆయన షోస్ ఇస్ ఆగని ఓ హూ కెన్ డెలివర్ మీ ఫ్రెండ్ దిస్ వెచ్డ్ బాడీ అని ఫ్లెష్ ఆ విధంగా లోపల మనకి పోరాటమే ఉంటుంది అందుకని మనము ఈ శరీరానుసారమైనటువంటి పోరాటము కాదు మా యుద్ధ ఉపకరణములు కావు అని పౌల్ అంటారు కానీ దేవుని ఎదురు దుర్గములను పడిద జాలిన బలము గలవై వింటును కాబట్టి ఇప్పుడేమంటున్నాడంటే అవి శరీర సంబంధమైన పోరాటం మనం చేయకూడదు శరీర సంబంధమైన పోరాటం అంటే అది ఇక అన్ని చేసేది అటువంటి పోరాటం కాకుండా శరీర సంబంధం ఆ శరీర సంబంధమైనవి కావు కాని దేవుని ఎదురు దుర్గమ్లు పడిద జాలినటువంటి బలము అటువంటి పోరాటాన్ని మనము పోరాడము యట పోరాటమే రెండో కోరింత ఏడు ఐదులో ఆయన ఏమంటాడంటే వెలుపుల పోరాటములను లోపల భయములను ఉండెను అంటే వెలుపుల పోరాటమే ప్రతి చోట పౌలు చూసినట్లయితే ఆయన జీవితం లోపల పోరాటమే బయట పోరాటం ప్రతి పోరాటమే అది అనేక పాయింట్ ఉన్నప్పటికీ మనము కొన్ని విషయాలను చూసుకో వేటితో మనము పోరాడాలి దేవుని యొక్క సర్వాంగ కవచం ధరించుకోవాలి నో డౌట్ ఆ సర్వాంగ కవచం ధరించుకోకుండా మనము పోరాడాలనే మన యుద్ధంలోకి వెళ్ళాలి అయితే మనం ఇంకా లోతుగా చూసుకున్నట్లయితే ఈ దేర్ ఇస్ ఎ బ్యాటిల్ గోయింగ్ ఆన్ ది బ్యాటిల్ టు అబైడ్ ఇన్ ద లవ్ ఆఫ్ అవర్ జీసస్ ఒక్కమొదటి ఏంటంటే కొన్ని విషయాలు కొన్ని మనం చూస్తున్నాం వీటితో మనం పోరాడాలనేది విత్ హూమ్ వి హావ్ టు బ్యాటిల్ అనేది మనం చూస్తాం ಮತ್ತమొదటి ఏంటంటే యు హావ్ టు బ్యాటిల్ టు రిమైన్ ఇన్ ద లవ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ ేశ్వ్రీస్తు యొక్క ప్రేమలో నిలిచి ఉండటానికి మనం పోరాడు అంటే ఆ ప్రేమను మనము చూపించే వారం ఆ ప్రేమను మనం చూపించలే ఆ ప్రేమను ఏదో మనం మన పిల్లలకో లేదా మన భార్యకో అలాంటి వారికి చూపించవచ్చు కానీ అందరికి మనం చూపించలేము అంత లోతైన బలమైన ప్రేమను మనము చూపించలేని వారం అందుకే చూడండి వ్యవహాన్ ఆ స్వార్తలో ఒక పదిహేను అధ్యాయంలో ఒక వచనం చూసుకుందాం పాంచార్త పదిహేను అధ్యాయంలో నేను ఒక పాత్ర చూపుతాను చూడండి అక్కడ ఏం రాయబడిందంటే పదిహేను తొమ్మిదిలో చూడండి పదిహేను తొమ్మిదిలో ఏం రాయబడిందంటే తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించానో నేను మిమ్మల్ని అలాగనే ప్రేమించింది అని అంటున్నాడు అది ఏమంటున్నాడండి తండ్రి ంట ఎలాగూ ప్రేమించను నేను మేమును అలాగే ప్రేమించేందు నిలచియుండు కాబట్టి ఈయన ప్రేమయందు నిలచియుండటానికి మనం పోరాడ అది ఎంతో కష్టమైంది ఇట్ ఈస్ ఈజియర్ సెట్ అండ్ డన్ నేను ప్రేమిస్తున్నాను అని చెప్పొచ్చు బట్ దట్ ఈ టోటలీ డిఫరెంట్ సేమ్ ఐఎన్ డూయింగ్ ప్రాక్టికల్ చూడండి అదే మనం వర్షాలు చూసినట్లయితే నేను నా తండ్రి ఆజ్ఞలను కై కొని ఆయన ప్రేమ ఎందుకు నిలిచి ఉన్న ప్రకారం మీరు నున్న ఆజ్ఞలు కై కొన్ని నా ప్రేమ నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినప్పుడు ప్రేమింపవాలన్నట్ నా ఆజ్ఞ తన తన ప్రాణం పెట్టుబడి ఎక్కువైన వాడు ఎవడగలడు అని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు అదే పదమూడు రోజు చూసినట్లయితే మీరు ఒకరిన కూడా మీకు కృత ఆజ్ఞ ఇచ్చిచ్చున్నా నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకడు ప్రేమించవలను అని పదమూడు ముప్పై నాలుగు ముప్పై ఆయన చెప్తుంటున్నారు మీరు ఒకరినొకడు ప్రేమ గలవారని ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు కాబట్టి ముఖ్యంగా మనము దీని చేయాలి దీని మనం పోరాడాలి అంటే ఆయన ప్రేమను నిలిచి ఉండటానికి మనము ఆడాలి ప్రేమ ఎంతకు బలమైనది ఇట్స్ అండ్ లవ్ నిరూపించబడినటువంటి ప్రేమ నాట్ బై వర్డ్స్ బై ీస్ పనులను బట్టి చూపించాను ఆ మాట ద్వారా చెప్పవచ్చు కానీ పనుల ద్వారా దాన్ని మనం మన క్రియల ద్వారా దాన్ని చూపించాం అదేవిధంగా ఆయన ప్రేమ ప్యూర్ లవ్ ఎందుకంటే ఆయనది స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఆ ప్రేమలో ఎటువంటి స్వార్థంతో కూడింది కాదు అటువంటి స్వచ్ఛమైన ప్రేమ నేను తర్వాత స్థిరమైన పరిపూర్ణమైన ప్రేమ అని మొదటి వ్యూహన్ పత్రికలో తన మొదటి పత్రిక వ్యూహాన్ గారు చెప్తా పరిపూర్ణం అంటే పర్ఫెక్ట్ లావ్ అంటే అన్కండిషనల్ హీస్ లవ్ డస్ ఆ విధంగా మనం కూడా ఒక డబ్బులు ప్రేమించమే ఇస్ పవర్ఫుల్ లావ్ అని ప్రేమ ఎంతో శక్తి కలది బలమైనది బలమైన ప్రేమ అంటే ఎటువంటి వచ్చినా కూడా వదిలిపెట్టండి మీరు విడివను రెడబాయినం కాబట్టి మనం కూడా మన సహోదరులే మన మీద మిస్అండర్స్టాండింగ్ వచ్చిన వదిలేకంలో ప్రేమ ఉండదు ఇక శత్రుల్లాగా తయారైపోయింది కాబట్టి పవర్ఫుల్ లవ్ అంటే ఎటువంటి పరిస్థితులు కూడా ప్రేమ మారదాం అటువంటి ప్రేమను నేను నేను కలిగి ఉంటాను అదే విధంగా అది ఒక ప్రొటెక్టివ్ లవ్ మనము కాపాడు సహోదరుడు ఏదో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఆత్మీయ స్థితిని తెలుసుకుని ఆయనను ప్రొటెక్ట్ చేయడానికి ఆయన ఏదైనా హాని జరుగుతుంది తెలిసి కాబట్టి ఆయనను హెచ్చరించే వరంగా భయపడకుండా హెచ్చరించాలి ఆత్మీయ నష్టం జరుగుతుందంటే బీబుల్ టు తర్వాత సహనం కలిగినటువంటి ప్రేమ కాబట్టి ఇటువంటి ప్రేమను మనము కవిగ ఉండటానికి పోరాడాలి ఇంకొక పాయింట్ ఏంటంటే వన్ మోర్ పాయింట్ అని తెలుగు the battle to walk in obedience to God's word. Everything will come back <imitra> to God's order. Yeah, we will do our same intentions. <imitra> If God can <imitra> come into our own, we will try those rem책. What is it? Two years ago, after we studied in the Word'sщеv No changing medicines, the Peterson. He rough inside the self. ఆయన నేను ఎలాగో తండ్రి ఆజ్ఞాన ప్రేమే ఉన్న ప్రకారము మీరు ఆజ్ఞ గై కొని ఇప్పుడే కానీ మనం ప్రేమను గెలవాలంటే దీని బయట గేంటి బ్యాటిల్స్ వాక్యానికి మనం లోపల వారంగా వాక్యంలో మనముండే వారంగా అది లేనట్లయితే మళ్ళీ మనకు గొప్ప నష్టము తెచ్చుకుంటాం దేవుని యొక్క మంచి సైనికులనే మనము ఉండలేం కాబట్టి మొట్టమొచ్చిగా ఆయన ప్రేమలో నిలిచి ఉండడు పోరాడాలి తర్వాత ఆయన వాక్యానికి లోబడటానికి మనం పోరాటాలి చూడు పోరాటం అంటే మనకి మనం పాతని బంధంలో వెళ్ళినట్లయితే జాశ్వ అని గుర్తొస్తాడు ఈ హోశువాదండి జాశువాహోశువ పదమూడు యుద్ధాలు చేశారు ఒక ఆయి యుద్ధంలో ఆయన ఓడిపోయాడు ఎందుకంటే పాపం లోపల ఆకాని వల్ల తెలిసింది ఆ పాపంలో దేవుడు వారు ఆ యుధంలో ఓడిపోతారు కానీ ఇక్కడ మిగతా పదమూడు యుద్ధాలు కూడా ఆ యొక్క పన్నెండు యుద్ధాలు కూడా ఆయన గెలిచినట్లుగా మనం చూడవచ్చు వారితో మళ్లీ ఆయన పోరాడి ఆ యుద్ధం తీసుకెళ్తాం ఎందుకంటే దేవుడు మనకి స్టార్టింగ్ ఒక మాట చెప్పాడు ఏమని చెప్పాడు చూడండి ఒకటి మనం ఏడులో చూసినట్లయితే నీవు ఒకటి అయితే నీవు నిబురం గానీ బహు జాగ్రత్తగా బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మమంతటిని ధర్మశాస్త్రో చెప్పున సేవలు నీవు నడిచే ప్రతి మార్గం నా చక్కగా నీవు దాని నుండి కుడికి గాని ఎడముకు అని ఆజ్ఞాపించాను కాబట్టి ఆ ఆజ్ఞను యహోషో ఆయన దాన్ని ఆచరించాడు కాబట్టే ఆయన అన్ని పోరాటాలు చేయగలిగినాడు అందుకనే జహో చివరగా తన ఇరవై మూడవ అధ్యాయాన్ని ఏం చెప్తాడంటే చూడండి ఆయన ఏం చెప్తాడు ఆ విజయల్ ప్రజలందరినీ పిలిచి కాబట్టి మీరు మోస ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినంతటి బై కొని మనసు దృఢము చేసుకుని ఎడమకు గాని కుడికి గానీ దాని నుండి బలగుపోక మీద మిగులున్న ఈ జనలా సహవాసం చేయక వారి దేవతల పేర్లు ఎత్తగా వాటి మోడ వాటి తోడని ప్రమాణం చేయక వారిని పూజింపక వారికి నమస్కరింపగా మీరు నేటి వరకు చేసినట్టు మీ దేవుడు నీ హోవాను హత్తుకొని ఉండవు దేవస్తో నడిచాడు కూడా ఆయన ఆ విధంగా నడవలంగా ఆయన వాక్యానికి లోబడ్డాడు అంటే వాక్యానికి లోబడేనటువంటి పోరాటం మనము చేయవలసిన ఈ పోరాటము మంచి పోరాటం ఇటువంటి పోరాటాన్ని మనము చేయవలసిన లేకపోతే మనము ఎంతగానో ఈ ఓడిపోయిన వారంగా ఇంకొకటి పాయింట్ చెప్పిన వాటి మీద పంపిస్తాను ఇంకో బ్యాటిల్ ఏంటంటే ఎ బ్యాటిల్ టుస్కనక్ట్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద వరల్డ్ ఫ్రమ్ ద ఫ్లెష్ అంటే ఈ లోకం నుండి మనల్ని ప్రత్యేక పరచుకోవడానికి ఒక బ్యాటిల్ మనము చేయాల్సింది పోరాటం వాక్యం ఏం చెప్తుందంటే ఇప్పుడు నాలుగు నాలుగు లోక స్నేహము దేవునితో వైరం అనేది ఎవడీ లోకముతో స్నేహం చేయకూడదు వాడు దేవుడికి ఎక్కువ కాబట్టి ఇది కూడా చాలా జాగా మనం లోకములు నివసిస్తున్నాము లోక ప్రభావం మన మీద ఉంటుంది లోకం అనేకమైన శక్తులు మన మీద ప్రభావం చూపిస్తాయి ఎందుకంటే మనం పోరాడేది శరీరాలతో కాదు చెప్తుంది అలకార శక్తి సమూహం సైతం పోరాడతాము కాబట్టి ఈ లోక స్నేహాన్ని మనం కోరుతాము లోకాటం చేస్తారు చేస్తారు చేస్తున్నప్పుడు కాదు కాబట్టి ఈ లోకం నుండి ప్రత్యేక పరచుకోవటానికి కూడా మనము ఒక పోరాటము ఒక ప్రత్యేకమైన జీవితాన్ని పేర్కొనడానికి కూడా మనము పోరాడము ఇప్పుడు ఒక లాస్ట్ వాక్యము ఒకటి అయోహర రెండు పదిహేడులో లోకము దాని ఆశ గతించుకోకము ఉన్నదంత్రీరాశ నేత్రాశ జీవితం ఈ లోకము దాని ఆశ గతించుకోట్టి లోకంలో మనము చాలా సార్లు చూసినట్లయితే ఆ క్రైస్తవులకి ఏంటంటే వాళ్ళు అట్టుకుంటారు చాలా మాటలు మనము స్నేహితులు ఒకసారి చెప్పాడు అటు స్వార్థ వాక్యం చెప్తే నేను మాత్రం చేయించుకుని రామంటారు బాబు నా ఇంటి పక్కన కుటుంబం వాళ్ళు జీవితాలు స్నేహిస్తుంది అదే కాబట్టి ప్రత్యేకమైన జీవితము పరిశుద్ధమైన జీవితము పవిత్రమైన జీవితం కొరకు మనము బ్యాటిల్ చేయాలి మనము పోరాడాలి కాబట్టి ఈ విధంగా కొన్ని పాయింట్స్ దేని విషయంలో మంచి పోరాటం చేయాలని ఈ పాయింట్స్ దేవుడు దేవుడు ఇచ్చినటువంటి నాకు ఇచ్చిన తలంపులను మేము ఇతో ప్రభు అటువంటి మంచి పోరాటం మనం చేసి మంచి సైనికుడు ప్రభుత్వం నిలబడటానికి ప్రభుత్వానికి సహాయం చేయాలి ఈ లోపల ఉన్నటువంటి పోరాటం చేసి మనం దేవుని కెరీటాన్ని మనము పొందాం జీవకెరీటాన్ని మనము అంది వారంగా ఈ కొద్ది మాటలు మన కొరకు మంచి ఉపదేశాన్ని బట్టి మన ఆత్మ నిమిత్తం అది మనకున్నప్పుడు జీవితంలో మరి అతి ప్రమాణాలు మనం పాటించేలాగానే చెప్తున్నారు దేవుని కొరతైన తన జీవితాన్ని పురోచ్ఛరణ చేస్తు మరణము వర్తం అని తన క్రైస్తవ జీవితాన్ని ఈ విధంగా క్రైస్తవ జీవితం పోరాడగలిగిన మంచి పోరాటంగా పాటించింది అతడు సాతనతో ఈ అన్న త్రాలతోనూ భిన్న బోధకులతోనూ పాపంతో కష్టాలు శోధనలు మధ్య ఆయన పరుగులు కుటుంబముటించినంత పాలైన చూస్తున్నాము మరి దేవుడు వారి వాక్యంలో జీవించిన వాక్యం దేవుడు కొందనాడు మరి ఈ ప్రార్థనాశాలకు వచ్చినాము అయితే దేశంలో నెలకొన్నటువంటి ఈ యొక్క ఆర్థిక యూనియన్ గవర్నమెంట్ మరి ఇక్కడ ప్రైవేటైజ్ చేయటం వల్ల ఇచ్చినటువంటి విషయాలను మరి యూనియన్స్ తో వాళ్ళు మాట్లాడటం జరిగింది అయితే ఈ ఫైనాన్స్ మినిస్ట్రీ ఎకనామిక్ రివర్వే మరి ఈ ఈ సమయంలో మరి దేశంలో నెలకొన్నటువంటి చిన్న కరెక్టు విత్పత్తులో ఇది మినరల్స్ డిఫెన్స్ ప్రొడక్షన్ ఎయిర్ స్పేస్ మేనేజ్మెంట్ ఏ రీతిగా ఎకనామిక్ రివోవ్ అనే విషయం చంద్రశేఖర్ గారు ప్రార్థిస్తారు ప్రభావ విద్యా కాలం నుంచి ప్రవర్ణి మళ్ళీ కాచి కాపనని మీకు వదనాలైనా మిమ్మల్ని సూచించిన పచ్చి నాదనం నచ్చిన అవకాశం బట్టి మీకు ఓకే తండ్రి దీనింతా మీరు మీకు మాకు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు తండ్రి పవన్ ప్రభుత్వ పోరాటాన్ని చర్యలతో కాదని మీరు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి ప్రభావ తన మంది బహుభయంకరమైన తన మంది ఆత్మీయ పోరాటం సంగ్రామం తండ్రి నెరవేర్తుంది తండ్రి కాబట్టి సలహాపడమని ప్రార్థిస్తున్నాం ప్రభు అందులో మాకు విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మేము మీ అంశంగా ఉండి తనమల్లి ఈ యొక్క పోరాటంలో పాల్గొన్నాం నైనా కలికరించండి తనుమని మీ యొక్క కృప చూపించండి నైనా మీ యొక్క తన మళ్ళీ పరిశుభాత్మ అభిషేకంలో తనం కనుగరించిన వాళ్ళు నడిపించండి ఇందులో మేము విజయం పొందగలం మా యొక్క ముఖ్యంగా బ్రవ్వ ఆర్థిక స్థితి పతనమైంది బ్రవ్వ ప్రపంచం అంతటా పతనమైంది లీడర్స్ అందరినీ మీ యొక్క చేయడానికి ఈ యొక్క తన మళ్ళీ వైరస్ ని కొన్ని మళ్ళీ ఆమోదించినారు తర్వాత మీరే ప్రభావ జ్ఞాపిస్తాయినా కనికరించమని ప్రార్థిస్తున్నాం మనుషులను క్షమించండి లోకాన్ని క్షమించండి తర్వాత ప్రతి ఒక్కరు మిమ్మల్ని దగ్గర జ్ఞానం చేపడండి ఆర్థిక స్థితి ప్రభావం ప్రసన్నంగా ఉండడం వల్ల పేదవాళ్ళు క్షమకుండా పోదోషిస్తుంది అయినా తర్వాత మళ్ళీ కరువు ఆసనం అందుకోవడం దిశ అందిస్తండి కనీకరించమని ప్రార్థిస్తున్నాం అయినా మరింత మంచి జ్ఞానం అనుభవించండి మంచి పాలసీస్ డెవలప్ చేయలేదు మంచి ప్రోగ్రామ్స్ తయారు చేయాలి ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ బయచే క్యాపిటల్ బయచేందుకు మనం ప్రార్థిస్తున్నాను దాన్ని విజింప చేయండి తమ ఎన్ పవరింగ్ బయట గొప్ప సేవకులు కావాలా కొత్తలకు చేయాలా అటువంటి తయారు చేస్తూ ఉద్యోగాలు బయట ఈ కోవిడ్ నైన్టీన్ ద్వారా మరి ఇన్ఫెక్షన్ అదే రీతిగా ఈ యొక్క వ్యాక్సిన్ తయారు చేయటంలో మరి కొన్ని మరి టెస్టింగ్ వైరస్ మరి ఎట్లా ఉంటుందనే విషయంలో మరి డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మరి చాలా క్షుణ్ణంగా స్టడీ చేసి దానివల్ల మరి యొక్క తయారు చేసిన ట్రయల్స్ ద్వారా కూడా ఎక్కువగా స్ప్రెడ్ అయింది ఒక ఛాలెంజ్ గా మరి ఆ యొక్క ఆఫ్ రెస్పాన్స్ ని బట్టి కూడా పాజిబుల్గా ఉంటుందని అదే రీతిగా ఇండియన్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు కూడా మరి వారు చాలా స్టడీస్ చేస్తున్నారు ఆ స్టడీస్ లో గవర్నమెంట్ ప్రభుత్వము పాలించే ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కొంత ఇది ఒక యూనియన్ మినిస్ట్రీ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అప్రోచ్ వాళ్ళు చేసేది ఏంటంటే ఆ గంగా జల్ ను వాడటం వల్ల యొక్క మూఢ నమ్మకాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నారు మరి ఇటన్నిటి విషయాల్లో మరి స్థిరమైనటువంటి దైవ తలంపులు కలిగి ఉండి మరి యొక్క పరిశోధన కేంద్రాలు ప్రభుత్వము పాలనా యంత్రాంగము ఈ యొక్క మెడికల్ కంపెనీస్ మరి ప్రజల పట్ల ఉన్నటువంటి ఆ యొక్క బట్టి వారు కృతనిశ్చయంతో మరి మంచి మెడిసిన్ కనిపెడుతూ ఈ సంబంధించినటువంటి విషయాల్లో యాంటీవైరస్ సంబంధించిన విషయాల్లో మరి వారు మెలుకోలు కలిగి మరి ప్రజలకు మంచి వాద్యాన్ని చిట్లో ప్రభుత్వ పరంగా పాలనా పరంగా మరి ఇన్ఫెక్షన్ అయినటువంటి ఈ పేషెంట్స్ అందరికి కూడా సరైన వైద్యం జరగాలని ఆశిస్తున్నాం దీని విషయంలో కాదు తండ్రి మానవ ప్రయత్నము తండ్రి ఆయన ఎంతో ప్రభావ తండ్రి ఆయన వివిధ కాలంలో బాబా జ్ఞాపకం చేస్తున్నావు తండ్రి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు మానవులు లేని తండ్రి మా ప్రయత్నం పోటీ తండ్రి ఆయన మేము ఇప్పటికీ ప్రభావ తండ్రి ఆయన సాధించలేము మీ సహాయం లేకుండా నాకు వేరు కావాలంటే మీరేం చేయలేరు అని చెప్పారు తండ్రి నేను ఎన్నో ప్రయత్నాలు ఈ లోకంలో జరుగుతున్నాయి తండ్రి నేను నీకు వందనాలు ఈ రోజు మీరు మామూలు తీసుకొచ్చిన వాక్యం బట్టి వందనాలు బాబా గొప్ప పోరాటము పోరాడి అదే అయినా ప్రభావ సక్సెస్ఫుల్ అదే అయినా ప్రభా సక్సెస్ఫుల్ ఎండింగ్ గురించి మీరు మాట్లాడిన విధానం బట్టి వందలు ప్రభావండి నేను మంచి పోరాటము ఇన్ని రకాలుగా పోరాటాలు నేను జీవితంలో న్యాయమైన పోరాటాలు ప్రభాస్ నీతి నీతి కలిగిన పోరాటాలు ప్రభాస్ ఇవ్వండి ఈ రోజు ఆయన ఇది జ్ఞానంతో పోరాటం ప్రభా గొప్ప జ్ఞానం పోటీ పోరాటం పోరాడుతున్నారు వ్యాక్సినేషన్ తయారు చేయడం జరిగింది ప్రభావ ఈ పోరాటంలో బాబా జ్ఞానం ఇచ్చాని చెప్పారు జ్ఞానం ఏమి అని చెప్పారు తండ్రి బాప్స్ లో తర్వాత ఎవరికైనా పదం ఉంటే నా దగ్గర అడుగులే అని చెప్పారు ప్రభా తండ్రి ఇది కొందనాలు తండ్రి ఆయన జ్ఞానము లేచేమని తల్లి మా తండ్రి ఉన్న ప్రజలకి ఆ రోజు కంటే మోసే కిబా పావం కాడ్స్కి మీరే చెప్పారు మందు కూడా తండ్రి మోసే కంటే ఏదైనా ఇతర సర్వం పెట్టమని చెప్పారు తండ్రి ఏదైనా ఆ రీతి మీరు హెచ్చింపబడాలని బాబా వాళ్ళ జీవితంలో నేతలు హెచ్చింపబడాలని నూతన తండ్రి నిన్నమాట జ్ఞాపం చేశారు తండ్రి హెచ్చరిక మనిషి కుమారుడు హెచ్చరిక పడాలని తండ్రి కన్నా ఈ రోజు తండ్రి అదేవిధంగా తండ్రి మీ నామం హెచ్చరిక పడినట్లుగా సహాయం చేయండి ప్రజలను తల్లి తెలుసు తండ్రి సహాయం చేయండి బాబా మీ ఎరువుగా చేయమని ప్రార్థిస్తున్నాను బాబా సహాయం చేయండి అయ్యా తండ్రి ఈ సత్యము భయపరచబనట్లుగా సహాయం చేయండి అయ్యా తండ్రి ఏదైనా విడుదల కొన్ని విడుదల కూడా మీరే తండ్రి ఆ రోజు పౌండ్ పంపించింది మీరే విడుదల ఇచ్చింది కూడా మీరే తండ్రి అటువే ఇది కూడా మీ సన్నిటి నుంచి వచ్చింది ఆ సందే నుంచి చెప్పుకోలేకుండా ఏది జరగదు నేను అవుతూ ఆ సంగతి ఈ కార్యం చేసి మళ్ళీ చూడమని తిరగపొడు గనుక ఏదైతే కాలం పౌదిన వందు నా కొరకే స్నానం తిరిగిన గొప్ప దేవుడు కనుక నా కొరకే తిరిగి రానున్న గొప్ప దేవుడు కనుక తండ్రి పరిశుద్ధులుగా మార్చిన గొప్ప దేవుడు కనుక విడుదల చేసిన తల్లి ప్రతి పాపం నుంచి ఆయా గాయంలో నన్ను తన ప్రతి రోగం నుంచి ఆత్మీయ రోగం శారీరక రోగం నుంచి గొప్ప తండ్రి ఆయన గాయాలు బట్టి నేను కుప్పించి కనుక వస్తూ ఆయా తండ్రి ఆ స్కృతి ఆరాధన ఈ ప్రార్థన ఏ చుట్టుపేట వేడుకుంటున్నాము తండ్రి మచ్ అంశము ఈ మైగ్రెంట్ లేబరర్స్ కొరకు కేంద్ర ప్రభుత్వము చేసినటువంటి అనౌన్స్మెంట్స్ ద్వారా వారికి ఎంతవరకు ఆ మెజర్స్ వారికి అనుకూలంగా ఉంటుంది అనే విషయంలో ప్రార్థిద్దామని అనుకుంటున్నాము దానిలో మరి ఒక సర్వే ప్రకారంగా ఒక లక్షల యాభై మంది అర్బన్ వర్కర్స్ మరి వనరబుల్ జాబ్స్ ఉంటున్నట్టుగా చూస్తున్నాము వారందరికీ కూడా మరి నేడు ఉపాధి కోల్పోవటం జరుగుతుంది అయితే మనకు ఒక పెద్ద ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా మరి వాళ్ళకు జాబ్ ప్రొవైడ్ చేయాలని ఆ రూరల్ ఏరియాస్ లో అర్బన్ ఏరియాస్ లో ఉన్నటువంటి వారికి ఎంప్లాయ్మెంట్ అందిస్తూ సీజనల్ వర్క్స్ లో మైగ్రెంట్ వర్కర్స్ అర్బన్ పూర్ స్మాల్ ఫార్మర్స్ కు టార్గెటెడ్ బెనిఫిషరీస్ వీళ్ళందరికీ మరి ప్రభుత్వ పరంగా న్యాయము వారికి జరగాలని ఉపాధి ప్రణాళికలో మరియు ఉన్నటువంటి సమస్యలన్నీ మరి వారి కొరకు మృతనిచ్చ పనిచేసి ఈ ద్వారా కూడా వాళ్ళు మరి ప్రయత్నం చేస్తున్నారు కానీ వారి మరి చూస్తున్నాము వారు ఆ యొక్క నడక దారిలో ఇబ్బందులు ప్రమాదాలు మరి ఆహార లేకపోవటము నీరు లేకపోవటం వసతి లేకపోవటము ఈ యొక్క ఎండ ఉన్న సమయంలో కూడా వారు కష్టించి పనిగా వారి యొక్క గ్రామాలకు వెళ్లాలని ఆశపడుతున్నారు ప్రభుత్వము మరి పెద్దలు కరోడు పప్పులు వీళ్ళందరూ ఆ ఒక మంచి సహాయము అందించాలని దేవుడు వాటి ఈ యొక్క ద్వారా కూడా మరి ఆ యొక్క ఫార్మర్స్ కు మరి దెలిపిటయ్యే ఆ యొక్క ప్రణాళిక చేయాలని మరి మన గెలున్నటువంటి చక్రవర్తి గారు ప్రార్థన చేస్తారు పరిశుద్ర పరిశుద్ర పరిశుద్ర పరిశుద్ర జీవన కలిగిన ఆయన ప్రేమ నమ్మకం కలిగి నీ నామా కొత్రాలన్ ఇదిగోనా ప్రభా మరి నన్ను రక్షించుకున్నందుకు ప్రభా నీ కొందనాలు స్థుతుల స్తోత్రాలు దేవ నీ కొందయ్యా ప్రభా ఇదిగోనైనా మరి మట్టివాడిని మట్టివాడిని దీనికి పనికిరాయిన వాడిని ఆయన నువ్వు ప్రభా నువ్వు ప్రేమించి పిలిచి ప్రభావి ప్రభా ప్రభావి సన్నిధిలో నుంచుకున్నందుకు కొందనాలు సుధరిస్తున్నారు తండ్రి అనేక మార్లు అనేకమార్లు మరణ పరిస్థితిలోంచి లేవనిచ్చు ప్రభా కొ ప్రభా అనేక మార్లు ప్రభా మరి మరణానికి దగ్గరకు వెళ్ళిన సమయాల్లో ప్రభా నీ కాపుదారులను నుంచింది ప్రభా నీ కొందనాలు సుద్రిస్తూతున్నాడు ప్రభా మయిపోతే ప్రభా దీనికి పనికిరాని వారు ప్రభా మన్ను ప్రభాన్ని సృతించదు ప్రభా కాబట్టి మమ్మ సజీవ లేక ఉంచి ప్రభాని స్థుతించ భాగ్యాన్ని మాకు కలిగించినందుకు కొందనాలు స్థుక్రిస్తూతున్నారు తండ్రి ఇంకో నేను ఇవ్వబడిన అంశాన్ని ఎదుగునైనా మరి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు నాపకం చేసుకున్నట్టు తండ్రి ప్రభావ శ్రామిక మరి గవర్నమెంట్ ఇస్తున్నటువంటి స్కీముల ద్వారా ప్రభా ఈ పని రోజుల రోజుల్లో కరువు రోజుల్లో ప్రభావిత సహాయం ద్వారా ప్రభావి పనిచేసుకుంటూ పని పథకం కింద ప్రభా మరి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీముల కింద ప్రభా మరి వాళ్ళు పనిచేయడానికి ప్రభా మరి ఎంతో మంది ప్రభా ఇవి తెలియక ఇవి ఎట్లా ఉంటాయో తెలియక ప్రభా మరి కనీసం రేషన్ కార్డులు ప్రభా మరి ఆధార్ కార్డులు కూడా లేని చాలా మంది ఈ ర్యాక్పీకర్స్ వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రభా కు వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి కరువు రోజుల్లో గవర్నమెంట్ వారిని కూడా గుర్తించేవా ప్రభా ఈ కరువు ప్రభా మొట్టమొదటినైనా మరి విపరీతంటే పేదరికంలో ఎవరైతే ఉన్నారో వారిని ప్రభా కవళించినట్టుంది ప్రభా ప్రభుత్వ జ్ఞాపకం చేసుకున్న రాజా దీని వారిని మీరు ప్రభా మరి మీరు పెంటేపుతం ప్రభా వారి జీవనం ప్రభా చాలా దౌర్భాగ్యంగా ఉంది ప్రభా ప్రభుత్వాన్ని జ్ఞాపకం చేసుకుని ఉన్నాయని దేనికి పాత్రలనే ప్రభా పనికిరాని మనుషుల్ని ప్రభా ఊరి ఉన్న వారిని ప్రభా చేపలు పట్టుకునే వారిని ప్రభావ విద్యలేని వారిని పామరులని మీరు ఎన్నుకొని ఎంచుకొని ప్రభావి శిష్యులుగా చేసుకుని ఈ లోకానికి ఉప్పు మీరు ఉంచారు దేవా మీ కొత్త జ్ఞాపకం చేసుకోని అటు ప్రాంతాలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని వారిని ప్రభా అక్కడి నుంచి ప్రభా సేవకులు లేవండి ప్రభా గవర్నమెంట్ వాళ్ళ మీద దృష్టి పెట్టే విధంగా ప్రభా గవర్నమెంట్ దృష్టికి ప్రభా మరి మంచి పరిపాలన అందించే విధంగా ప్రభా మీరు ఇలాంటి మంచి న్యాయబద్ధమైనటువంటి అంశాలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లిగా ప్రభా మీ కుటుంబాన్ని గ్రహించండి ప్రభావి అంతే కదా చాలా మంది అడవి ప్రాంతాల్లో ఉండే వాళ్ళున్నారు కొండ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఉన్నారు వాళ్ళకి గవర్నమెంట్ దగ్గర నుంచిగా బెనిఫిట్స్ పొందే పరిస్థితిలో లేరు ప్రభా చాలా మందికి రేషన్ కార్డులు రేషను మరి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ తరఫు నుంచి వచ్చేటువంటి పనులన్నీ కూడా అవి కూడా వాళ్ళకి అందుబాటులో లేవు తండ్రి కృప్త వారిని కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభావ వారికి ప్రభా నీవే ఆధారకర్తగా ఉండి ప్రభా ప్రభా మీరే వాళ్ళందరికి కావాల్సిన అవసరం తీర్చి ప్రభా మీ పాత్రలుగా మీరు వాళ్ళని వాడుకోండి ప్రభావార్థికలు నాకు లేపందేవాళ్ళు ప్రభా మీరు వాడుకోనుండయా ప్రభా అనేక మరి ఈ రోజుల్లో చాలా మంది మరి రోజు వారి పనిచేసుకునే కూలీలు ప్రభా చాలా హింసలు పడతా ఉన్నారు బాధలు పడుతున్నారు రెండు నెలలు కంప్లీట్ అయిపోయింది ప్రభా ఈ లాక్డౌన్ ఈ రెండు నెలల్లో ప్రభా మరి వారు రోజు చేసుకుంటేనే తినేవాళ్ళు ప్రభా అలాంటి వారు చాలా మంది ఇబ్బందులు ఉన్నారు చాలా మంది తాతలు ముందుకొచ్చి ఈ కూరగాయలని బియ్యమని అవి ఇస్తున్నారు మరి వాళ్ళ ఆర్థిక తినడానికి సరిపోతున్నాయి గానీ వారి ఆరోగ్య పరిస్థితులు ఉండడానికి నా రకాల ఇంకా అనేకమైన ఇబ్బందులు ఉన్నారు ప్రభా ప్రభావం మీరు జ్ఞాపకం చేసుకుని మీరే న్యాయం చేయమని ప్రభావారి పక్షాన్ని మీరు నిలబడమని ప్రభావి మరి వారి కోసం పనిచేసే విధంగా గవర్నమెంట్ మెడల్ మీరు వంచమని మీరు సహాయకులుగా ఉండమని నిక్షణ భాగ్యాన్ని అనుగ్రహించి మీ సొత్తుగా మార్చుకోమని ఏ స్థాయి శక్తి కలిగి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రిలో ఉన్నటువంటి డాక్టర్ విజయభాస్కర్ గారు చెప్తారు ఇక రిఫార్మ్స్ అగ్రికల్చర్ పైన మరి ఫార్స్ అనేది మన దేశం మొత్తంలో భారతదేశంలో నిలబనటువంటి సమస్య ఈ కోవిడ్ నైన్టీన్ ప్యాండమిక్ సందర్భంగా మరి ఈ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్ స్ట్రక్చర్ లాంగ్ పెండింగ్ గవర్నెన్స్ ఇష్యూస్ లేబు ఫార్మర్ సెక్టర్ అంతేకాకుండా ఈ రిఫార్మ్స్ ద్వారా ఫార్మింగ్ సెక్టర్ లో మరి వారికి న్యాయం జరగలాగిన ఈ మార్కెట్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీస్ లో జరుగుతున్నటువంటి అవకత ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ప్రకారంగా వారికి మరి ఎవరైతే ఫార్మర్స్ ఆ పంటను పండించి మార్కెటింగ్ చేసుకుంటారో వారికి సరైనటువంటి లాభం వచ్చే రీతిగా ఈ రీతిగా మరి ప్రభుత్వము ఆ యొక్క అగ్రికల్చర్ మార్కెటింగ్ యంత్రాంగం కూడా మరి ఈ నాబార్డ్ తరఫున ఫార్మర్స్ కు ముప్పై కోట్ల రూపాయలు మరి అదొక పంపిణీ చేయాలనేది అయింది మరి రూరల్ ఫార్మర్స్ లో క్రెడిట్ సొసైటీస్ ద్వారా స్మాల్ ఫార్మర్స్ గవర్నమెంట్ ఏ రీతిగా మరి ఉపయోగపడుతుందో దాని విషయంలో మరి డాక్టర్ భాస్కర్ గారు ప్రార్థిస్తారు నమ్మకం ఏంటంటే ప్రేమికుల నిదాలు కొందరు చెల్లించుకుంటున్న ప్రేమికుల పనికి ఎందుకు నమ్మకం అక్కడ జీవితాన్ని తండ్రి నూతన సృష్టిగా మీ యొక్క జనాంగంగా మీ యొక్క బిడ్డగా చేసుకున్న కొరకున్నాను నమ్మకమైన తండ్రి నా జీవితంలో నమ్మకం ఏం తండ్రి నన్ను మీ చేసుకోవాలని మీతో యుగ యుగాలు లోకంలో ఉండాలని అన్న మీ యొక్క సంకల్పం కొరకు నా కొరకు ఈ మీరు శిరువులో మరణించిన తండ్రి మీరు కాల్చిన రక్తం వల్ల నాకు క్షేపణ తండ్రి నమ్మకమైన దేవాల నుంచి భయంకరమైనటువంటి రోగములు మీరు దూరపరిచి అయ్యా నమ్మకం అయిన తండ్రి తిన్నదన్ను నాతోంటూ నన్ను కాపాడుతూ నా జీవితంలో దేవా మీరు చేస్తున్న గొప్ప కార్యాలకై నీ కొందా చెల్లించుకుంటున్నంత్రి ఎప్పటి వాడిని తండ్రి జ్ఞాపకం చేసుకోవటానికి కానీ నమ్మకం అయితే తండ్రి కరుణించడానికి కానీ తగిన వాడిని కాదు కానీ అయ్యా కేవలం నీకు మంచితనం నీ ప్రేమ నీ యొక్క దేవా దయా నా జీవితంలో అందుకని నీకుందు చెల్లించుకుంటున్నంత్రి అయ్యా ఇంటి గొప్ప గృపును మీరు నాకు చూపడానికైనా మీకేం అర్పించగలను దేవా ఒకటి వాడిని పనికి వాళ్ళని నమ్ముకుంటున్నాను తండ్రి అయ్యా నమ్మకం ఏంటండ్రి ప్రేమ కలిగిన రాజా ఏ అర్హత ఏ మాట దేవా ముందు మాట్లాడటానికి అయ్యా నమ్మకం ఏంటండ్రి ప్రేమ కలిగిన రాజా జ్ఞాపకం చేసుకున్న గొప్పకి నీకున్నాను ఇక్కడ ఉంది కాల తండ్రి మీ బిడ్డల మధ్యలో తండ్రి మిగతా వాక్యానికి మీ కొందనాలు తండ్రి ఆత్మీయ పోరాటాల గురించి మెరిగి తెలుస్తూ ప్రేమ కలిగి ఉండటానికి పోరాటపడమన్నారు పరిశుద్ధంగా జీవించడానికి శత్రువును ఎదిరించే పనిలో పోరాటం లేదు లేవా పోరాటం చేయమని నీ కృపలో నిలబడటానికి పోరాటం చేయమన్నారు నమ్మకం ఈ యొక్క అన్ని పోరాటాల్లో నేను ఆపజయమైపోయినా అంత్రి ఈ రోజు జయించిన జీవితం లేదు దేవా అయ్యా కరణించండి కృపనుంచి అటు జీవితం పోరాడే జీవితం అయ్యా నమ్మకం ఏంటంటే నీ కృపలో నిలిచిండే జీవితం ఇతరులను ప్రేమించడంలో నమ్మకం అయిందేవా శత్రువుని నమ్మకం అయిందేవా అతని ఎదిరించడంలో తండ్రి నమ్మకం అయింది దేవ అయ్యా జయ జీవితం అనుకరించండి ఇప్పుడు అనుకరించండి ఇప్పుడు చేరి ఇచ్చిన ప్రతి బిడ్డకై మీ కొందనాలు తండ్రి వారి జీవితాల్లో మీకు కలిగిన దేవ ఆ యొక్క పిలుపు ఆ మీ కొందనాలు తండ్రి దేవ చిన్న గ్రూప్ మీ పామ్మల్ని ప్రార్థించడానికి అనుగ్రహించిన యొక్క తరుణానికై ఆధిక్యతకై మీకు కొందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి అయ్యా యొక్క సమయంలో తండ్రి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి దేవ రుగ్మతను మీరు ఎరిగింది తండ్రి అదేశంలో ఉన్నటువంటి పరిస్థితి పంపిణీ వ్యవస్థ అంతా కూడా మీరు ఎరిగింది అడుగుతండ్రి అయ్యా రాత్రికు గిట్టుబాటు తర లేక తండ్రి వారు పండించిన పంటనంతా నమ్మకం ఏంటంటే పడవేస్తున్నారు దేవా పండించిన పంట నమ్మకో కనిపిస్తుంది లేక తండ్రి ఎటువంటి సౌకర్యాలు లేవు దేవా నమ్మకం ఏంటంటే అదే సమయంలో దేవా నమ్మకం ఏంటంటే ఇప్పుడు ఏం కలిగింది విపత్తుల ద్వారా తండ్రి నమ్మకం ఏందేవా ఎంతగానో పంట నష్టపోతూ ఉన్నారు తండ్రి నమ్మకం ఏందేవా పండిన పంట నమ్మకం అయిన తండ్రి నీళ్ల పాలవుతుంది తండ్రి అయ్యా వర్షాలు కాలంగా వచ్చి పంటను దెబ్బతీస్తుండే దానిని అపం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా నమ్మకం ఏంటంటే ప్రేంగులకి రజా ప్రభుత్వం తరలిపెట్టిన వివిధ పథకాల ద్వారా వివిధ కార్యక్రమాల ద్వారా అయ్యా ప్రజలకి రైతులకి తండ్రి అయ్యా మేలు జరుగులాగను కుని అనుగ్రహించండి అయ్యా వారి జీవితాల్లో తండ్రి కుప్పను అనుగ్రహించండి దైవా నమ్మకం అయిన తరే ఈ దేశం దైవా కరువులోకి వెళ్ళిపోతుంది తండ్రి నమ్మకం అయిందేవా ప్రేంగులకు రోజా అటు పరిస్థితి నుంచి కాపాడండి తండ్రి అయ్యా కాబోయేటటువంటి దినాల్లో తండ్రి ఎటువంటి పరిస్థితి మేము ఎదుర్కొని ఉన్నామో తండ్రి ఈ కరువుకు సంబంధించి యొక్క ఆహార ధాన్యాల కొరత పంటల కొరత నమ్మకం అయింది ఏ విధంగా ఈ యొక్క స్థితి నుంచి బయటపడాలి నాయకులకి అధికారులకి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైందేవా ప్రేంగులకి రాజా రుక్ను అనుగ్రహించండి మీరు మాత్రమే కేవలం మీరు మాత్రమే సహాయం చేయగలుగుతండి దేవా ఇవన్నీ కూడా వ్యర్థం అవుతండి దేవా కేవలం పనికిమాలి పనులు మాత్రమే కానీ అయ్యా మీ కృ మీద కలిస్తే తప్ప నమ్మకం అయిన తండ్రి బ్రతులు తండ్రి మీరు వర్షం కురిపియకపోతే ఏ కార్యక్రమాలు పెట్టి ఏ ఫలితాలు ఉంటే ఏం సుఖం దేవ తండ్రి మీరు ఆ భూమిలో నుండి ఆ సారాన్ని తొలగిస్తే నమ్మకమైన తండ్రి ఏం ప్రయోజనం అవుతండి అయా నమ్మకం అయిన తండ్రి ఆ యొక్క ప్రకృతి పుత్తలు వస్తూ ఉంటే దేవ ఏం ప్రయోజనం అవుతండి వాళ్ళు పండుకోవాలి అయ్యా సమస్త సమయంలో ఉంది తండ్రి నమ్మకైందేవా ప్రేంగ తండ్రి అయ్యా ఎప్పుడైతే ప్రజలు మీ వైపు తిరుగుతారో అప్పుడు దేశాన్ని స్వస్థపరుస్తానన్నారు తండ్రి నమ్మకైందేవా ఎప్పుడైతే విగ్రహారాధన విడిచి మీ వైపు తిరుగుతారో ఆ దేశాన్ని ఆశ్రవాదిస్తానన్నారు దేవా నా దేశం ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహారాధి దేశం దేవా అయ్యా కృపుణను గురించండి సహాయం చేయండి ఈ రోజు వరకు కాపాడినారు దేవ కృపుణాను నమ్మకం అయిందేవా ఏక సమయంలో ప్రజలని దేవా నాయకులని అధికారులను పాసినది వ్యక్తి పెట్టుకుంటున్నాం ముఖ్యంగా రైతులను పాసినది రైతు పెట్టుకుంటున్నాం కృపను సహాయం చేయండి దేవా నమ్మకం అయిన తండ్రి ప్రేమ రజా హంత్య దినాల్లో ఉన్నాం తండ్రి కృపను అనుగ్రహించండి అనేక తిరిగి చూడటానికి అనేకలు రక్షించబట్టడానికి అయా రక్షణ కార్యం యొక్క దేశంలో అయా నమ్మకం అయిన తండ్రి పరిచారకులను దేవ నమ్మకం అయిన తండ్రి బోధకులను లేఖమని ప్రార్థిస్తున్నాను తండ్రి నమ్మకమైన దేవ కోతలు స్థానంగా ఉంది అయ్యాను గ్రహించండి తండ్రి అయ్యా సహాయం చేయండి అంత దినాల్లో తండ్రి ఏవనస్థుల ఆత్మను కుమరిస్తానున్నారు దేవ వృద్ధులు తండ్రి దర్శనం చూస్తానున్నారు అయ్యాను గ్రహించండి సహాయం చేయండి దేవ ఈ యొక్క దినంలో తండ్రి మా యొక్క మా కుటుంబాల్లో తండ్రి ఒక ఉద్యీవాన్ని తీసుకుంటాడండి తండ్రి ఆ బద్ద నుంచి ప్రజలను కాపాడండి దేవ నమ్మకమైన తండ్రి బెంగళగిరి రాజు ఆత్మ సేవకులు పరిచారికలు తండ్రి ముఖ్యపడుతున్నటువంటి వాక్యం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయండి తండ్రి మా దేశంలో ఉన్నటువంటి యవనస్తులు దేవా భ్రష్టి అయ్యా కృతను అనుగ్రహించండి అందరిని మేము ప్రాధాన్యత లేచి తండ్రి అయ్యా నమ్మకమైన తండ్రి నశించిపోతున్న ఆత్మల పక్షాన ఒక అనుగ్రహించండి తండ్రి ఆ యొక్క అనుభవాన్ని మా జీవితంలోకి తీసుకుని రండి దేవ క్యాజువల్ గా ప్రార్థించే అయ్యా భారం తింపబడిన భారంగా ఉంటానికి సహాయం చేయండి తండ్రి ఏదో ప్రార్థిస్తున్నావు కనుక దేవ అయ్యా నమ్మకం ఏంటంటే మా జీవితాల్లో సంబంధించినటువంటి ఆ యొక్క భారం ఆ యొక్క నమ్మకం ఏంటంటే ఆ యొక్క నిప్పి ఆ యొక్క నమ్మకం ఏంటంటే ఆ యొక్క కష్టం నుంచి దేవ యొక్క శ్రమ ద్వారా తండ్రి మా యొక్క బాధ్యతను మేము చూపరుచుకోవడానికి గుర్తున్నాను అనుభవించండి ఏ విధంగా అయితే ప్రేమించారు ఆ విధంగా మేము ప్రతి ఒక్కరిని ప్రేమించి బదులమై ఉన్నాం తండ్రి అయ్యా నమకం ఏంటంటే మేము ప్రేమిస్తే వారి రక్షణ గురించి ఆలోచిస్తాం దేవ వారి నశించుకోటం దేవాల్సి ఉంది దేవ మీ వైపు చూస్తూ ప్రార్థన ఆరాధనలో మృతిమాలి అతి వినంతో వేరుకుంటున్నాం తండ్రి థ్యాంక్ యూ సార్ మచ్ మధ్య నాగేశ్వరరావు గారు ఉన్నారు వారికి ఇవ్వబడిన అంశము మరి లేఖనముల ప్రకారము అపల కార్యములు ఆయుసంఘ విస్తరణ మరి జరిగినటువంటి విధానాన్ని మరి గమనిస్తూ ఆ తర్వాత మరి ఈ యొక్క ధమస్ కు మార్గంలో ప్రభు వెలుగు సౌలుపుపై ప్రకాశించిన విధానాన్ని మరి ప్రథమ మిషనరీ ఉద్యమము ఈ శాతం నలభై ఐదు వరకు పౌలు రెండవ మిషనరీ పనులు ఈ శాతం యాభై వరకు జరిగిన విధానాన్ని కొనియాడుతూ మూడవ సువార్త ప్రయాణము శాతం యాభై మూడు నుండి యాభై వరకు ఈ రీతిగా అపస్తుల కార్యం దేవుడు పౌలు ద్వారా జరిగించినటువంటి అమోఘమైనటువంటి ఆ యొక్క స్వాతం బట్టి సంఘముల ఏర్పాట్లను బట్టి సంఘ పరిచర్యను బట్టి మరి మన మధ్యలో ఉన్నటువంటి నాగేశ్వరరావు గారు ప్రార్థన చేస్తారు మహోన్నత మహిమా స్వరూపి గనుడ మహిమా తండ్రి ఏతయా కు సోత్రముల తండ్రి నానా నీ నామానికి మహిమా ఘనత ప్రభావం కలిగినట్లుగా నన్ను ని బోరగా తండ్రి వాడుకోమని ఆయన ప్రార్థనా పూర్వకంగా నేను సిద్ధపడకపోయినా తండ్రి లేఖనాలు ఆయన నేను పరిశోధించకపోయినా తండ్రి నాయన నాశించిన తలంపు నాశించిన అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞత అవసరం తండ్రి నాయన పూస్తలైన పౌరు గారు తండ్రి ఎంతగానో ప్రభాని సువార్తను ప్రకటించటకు రెయ్యం బొగుళ్ళు తండ్రి ఆయన కష్టపడుతు నా శ్రమ పడుతూ ఆ శ్రమల మధ్య సువార్తను విస్తరింపజేసుకుంటూ రెయ బొగుళ్ళు కూడా ప్రభాని సువార్తను ప్రకటించిన మహానుభావుని కొనియాడుట అది ఎంతో గొప్ప ధన్యత ప్రభా అది నాకు ఇచ్చిన నాకు దొరికినందుకు నేను ఎంతగానో ఆనందిస్తున్నా ప్రభా తండ్రి నీ దాసులు ఇప్పటి వరకు తండ్రి ఆయన వారు ప్రార్థన పూర్వకంగా వాక్యానుసారంగా తండ్రి ఆటల ద్వారా తండ్రి నీ నామానికి మహిమార్థంగా తండ్రి వారు ఎంతగానో ఇప్పటి వరకు ఉన్నారు నీ మీరు తండ్రి మహిమ బంది ఉన్నారని మేము నొప్పుతున్నాము ప్రభా ఆయన అపస్తులైన పౌరు గారు తండ్రి ఆ యొక్క రొట్టె ఇరుసుట ృహంలో కూడా తండ్రి ఆయన ఆ యొక్క కొనసాగించిన విధానానికి నేను ఎంతగానో ఆనందిస్తున్నా ప్రభు తండ్రి నాయనా నేను లేఖనాన్ని బాగా పరిశోధించి పరిశీలించలేదు నాకు అయితే పెద్ద అవగాహన కూడా లేదు ప్రభు ఇను వల్ల విశ్వాసం కలిగింది ఆ విశ్వాసము ద్వారానే నా వంతుగా నేను తండ్రి ముందుకు సాగుతున్నా తండ్రి నా యొక్క మాటలో నా ప్రార్థనలో అపరాధము దోషము తప్పిదముంటే క్షమించి మన్నించి ప్రజలు అనేక సమస్యలతో ఆర్థిక మానసిక ఆధ్యాత్మిక విషయాలలో మరి వారు నెలకొంటున్నటువంటి ఆ యొక్క సమస్యలను బట్టి ఈ యొక్క స్ట్రీట్ చిల్లను బట్టి మరి పారామెడికల్ డాక్టర్స్ ఆ తర్వాత పేషెంట్స్ కు సేవ చేస్తున్నట్టు వారికి పోలీసు యంత్రాంగము మున్సిపల్ యంత్రాంగము ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పాలనా యంత్రాంగంకు దేవుడు వారికి మరి నడిపింపులు దయచేయాలని సమస్తము దేవుని ఆధీనంలో ఉంచుకొని మరి మార్పు మార్పు పరివర్తన ప్రతి హృదయంలో కలగాలని మరి ఎప్పుడైనా ప్రజలు ప్రార్థన ప్రేమ కలిగిన కృప కలిగిన మా ప్రియ ప్రలోకపు తండ్రి నా గొప్ప దేవ సర్వసృష్టికర్తమైన మా తండ్రి మహాగనుడ మహోన్నత పరిష్కృత నాయన ప్రభావ మరి ఒకసారి వేసుకృష్ణ శ్రేష్టమైన నామం బలమైన నామం తండ్రి మీ పాదం మహదేవ నాయన ప్రభావ మీ సన్నిధి పూర్వక మాతో కూడా ఉంచినందుకు స్తోత్రులున్నాయని ప్రభావం తండ్రి సంతోషం కలదు ఆయన సమాధానం కలెక్టర్ ఇందులో ప్రభావం ద్వారా మాట్లాడుతుంది చూస్తూ ప్రభావ జీవితం పోరాటమైనటువంటి విశ్వాస జీవితం పోరాట యుక్తమైనటువంటి జీవితం ఆ పోరాటం మంచి పోరాటాన్ని విశ్వాస సంబంధమైన పోరాటాన్ని ప్రభావం పోరాటానికి సహాయం చేయండి మా దేవ మీ ప్రేమలో ఆయన మేము నిలిచి ఉండటానికి ఆ నిల్చి ఉండే ఆయన పోరాటాన్ని చేయడానికి సహాయం చేయండి బాబా ఆయన మా తండ్రి ఈ లోకం నుంచి బాబా ప్రత్యేకింపబడే ఆ స్థితిని అటువంటి ప్రభావ విశ్వాసాన్ని అటువంటి జనాంగం గా మేముటానికి ప్రభు సహాయం చేయడం ఆ పోరాటంలో మాకు సహాయం చేయటం అదే విధంగా ఆయన మీ వాక్యంలో నుంచి ఉండే ఆయన మీ ఆగ్ఞానకు లోబడి అటు ఇటుకుడికి గానీ ఎడముగాని కలగకుండా ప్రభావ నిలబడటానికి బాబా ఆయన ఆ యొక్క పోరాటంలో మాకు సహాయం చేయడం పెట్టుకుంటున్నా ఆయన హుష పదమూడు యుద్ధాలు చేసేది ఆయన అన్నింటిలో కోలుకుందాం తప్ప అది కూడా పాపం వల్ల ఉన్న ప్రతి దాంట్లో తండ్రి మీ హస్తం ఉంది కదా మా పోరాటంలో మీ హస్తమే మాకు కావద్దు తండ్రి మీరే మమ్మల్ని బలపరచేవారు మీరే మమ్మల్ని స్థిరపరచే మమ్మల్ని నడిపించవాలి తండ్రి చల్లించుకుంటున్నా మా దేవత మీకు సహాయం చేయండి నేను పావులు చెప్పినట్టు చివరిగా మేము కూడా ఇటువంటి మాటలు పలికి మంచి పోరాటం పోరాడుతున్నా విశ్వాసం కాపాడుకుంటున్నానే మాటలు మేము కూడా విధంగా నా జీవితం ఉండటానికి ఆయన సహాయం చేయండి ప్రభుత్వ ముఖ్యంగా జీవితంలో చేసిన గొప్ప బట్టి అద్భుత ఆశ్చర్య బట్టి రక్షణ కార్యం బట్టి నాకు ప్రతి పాపం క్షమించి మీ బిడ్డగా చేస్తున్నందుకు నిత్య రాజ్యంలో ప్రవేశాన్ని కల్పించినందుకు దాని కొరకు నేను చెల్లించిన ప్రయాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాను ముఖ్యంగా ఈ రోజు అంశం ప్రభావ పరిస్థితులు భయంకరంగా ఉంటున్నాయి తండ్రి ప్రభావ ఈ యొక్క నేను పెండమిక్ గురించి కరోనా గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయం చేయడం అదే దీని వల్ల సమస్యలు ప్రభావ దాదాపు ఫిఫ్టీ మోర్ డేస్ బాగా దాదాపు దీన్ని లాక్డౌన్ తండ్రి సహాయం అనేక ఇబ్బందులు ఆర్థిక పరమైన మానసిక పరమైనటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి ప్రభావాలైన అనేక సమస్యలు తండ్రి సహాయం చేయడం దేవ ప్రభావాలైన ఆర్థిక పరిస్థితి కుంగితో కూడా సహాయం చేయండి ఎంతో మందిని ఆయన ఎన్నో విధాలుగా సఫర్ అవుతున్నారు సహాయం చేరటి బతులు కూడా వస్తుంటారు స్థిరపరచవ ఆధ్యాత్మిక సంబంధమైన మీ మందిరానికి వెళ్ళలే సాండి స్థితి వచ్చింది బాబా సహాయం చేయండి ఆయన మీ మందిరానికి వెళ్ళి మిమ్మల్ని ఆరాధించే భాగ్యము మాకు అందరికి దయచేవాల్సిందిగా ప్రార్థిస్తుంటారు మీ బలంలో పాల్గొనే భాగ్యము మాకందరికి దయచేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నారు ఆయన సహాయం చేయండి అదేవిధ మీ బాబా ఎవరైతే ఆయన ఈ కరోనా విషయంలో పోరాడుతున్నారో ఆయన డాక్టర్ ని పారామెడికల్ మీ అందరి గురించి ప్రార్థిస్తుంటాం సహాయం చేయండి ఫ్రంట్ వర్కర్స్ బాబా మీరు ప్రభుత్వ కరోనా కింద దగ్గరగా ఉండి పోరాడుతున్నారీ సహాయం చేయండి మీ భద్రత మీ కాబదాలు దయచేయండి ప్రభావ వారు కూడా తండ్రి మీ ముంచుడు లాగా మీ వాక్యం లాగా మీ తట్టు తిరుగులాగన ప్రభావ సహాయం చేయండి అదే అదే విధంగా ఆయన ఈ ప్రభుత్వ యంత్రాంగం తర్వాత మున్సిపల్ తర్వాత పోలీసు గురించి ప్రార్థిస్తుంటారు ఆయన ఈ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ప్రభావ బలంగా గట్టిగా పనిచేయడానికి సహాయం చేయండి నిస్వార్థంగా చేయడానికి సహాయండి కరప్షన్ లేకుండా చేయడానికి సహాయం చేయండి ప్రభుత్వానికి సరైన జ్ఞానం తెచ్చింది ఆయన మందులు షాపులు ఓపెన్ చేసి అనేక ప్రజల ప్రాణాలతోనైనా వారిని ప్రభావ అనేక విధాలుగా దోచుకుంటుండగా ఆయన సహాయించండి మా దేవ తండ్రి అటువంటి డబ్బుతో ప్రభుత్వం నడవకుండా సహాయం చేయన నిన్న కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి తండ్రి జ్ఞాపకం చేసుకుని మా దేవ తండ్రి ప్రభావ ఈ విధంగా ఈ యొక్క ఇబ్బందుల నుండి ఇరుకుల నుండి తెగుల నుండి ప్రభావిరే మమ్మలను బయటకు తీసుకొస్తారని మీ ద్వారా అది సాధ్యమని మీ వైపు చూస్తూ ప్రార్థన చేస్తాను మా సహాయం చేయండి ఆయన మీరే మాకు ఆశ్రయం మీరే మాకు రక్షణ మీరే మాకు సమస్తమైంటున్నారు ప్రభా మమ్మల్ని కనికరించి గొప్ప చూపించి ప్రభావ ఈ యొక్క భయంకర విపత్తు తప్పించి తిరిగి మేము తిరిగి మమ్మల్ని తగ్గించుకొని మీ మార్గములు వెతికి మిమ్మల్ని వెరికి తండ్రి మా చెడు మార్గం విడిచిపెట్టి ప్రభా మిమ్మల్ని పూజించి హక్కునే వారంగా చేయవలసి వేడుకుంటూ మీ భయం కలిగి జీవించే వారంగా చేయవలసి మేమందరం ఒక రోజు ప్రభావ మా పనులకు మా మాటలు లెక్కజిల్పలు పెరిగి మేమందరం మీ యొక్క నైనా తీర్పు సింహాసన నిలబడాలని పెరిగి ఈ లోకంలో ఎంతో జాగ్రత్తగా సహాయం చేయవలసింది వేడుకుంటూ నైనా ప్రభావ మమ్మల్ని మా సమస్తం చేతికి అప్పగించుకుంటూ ఈ సమయానికి స్తోత్రం చెల్లిస్తుంది కొద్ది ప్రార్థన మా ప్రభు ఆరక్షకుడు ఏ సుకరిస్తున్నాం అడిగి వేడుకొని బ్రతులాడుచు ప్రార్థిస్తున్నాం తండ్రి విజయ్ గారు థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ విజయ్ మీరు ఇప్పుడు సమస్యలను మరి ఈ యొక్క అడవి ప్రాంతంలో ఉంటున్నటువంటి సువార్త అందని ప్రదేశంలో సువార్ జరిగే క్రియలే అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఐఎం మరి ఈ యొక్క యూనిస్ట్రీ వాళ్ళు సేవ చేయట్లో మరి అనేకులు వారికి సహాయపడినట్లుగా సువార్త జరిగినట్లుగా ప్రజల్లో మార్పును దేవుని అందరి విశ్వాసమును వాళ్ళు పెంపొందించుకుంటూ దేవుడు సహాయపడాలని వారి నిమిత్తము ట్రైబల్స్ కొరకును మరి ఆ కు గ్రామంలో కొరకు ప్రార్థించండి ఐఎం సార్ ముందుగా ఒక్క ఒక్క నిమిషం మాట్లాడతాం సార్ మనము కొద్ది రోజుల నుంచి వ్యాస గురించి ప్రార్థన చేసినాము అయితే దేవుడు అద్భుతను స్వతపరిచినాడు డిశార్జ్ ఇంటికి వచ్చాడు సార్ ఇంట్లో ఉన్నాడు ఫిఫ్టీ అబోవ్ పర్సెంట్ అయినాడు నడుస్తా ఉంది దేవుడు గొప్ప కార్యం చేసినాడు మీ అందరికి వందన సార్ దేవుడికి కూడా చాలా చాలా వందనాలు తెలియజేస్తున్నాను కాబట్టి అందరూ ఇంకా బిడ్డ గురించి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను సరే సార్ నేను ప్రార్థన చేస్తాను నా అంశం గురించి పరిస్థితుడా మహోన్నత వందనాలు కానీ బాబా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయవాడు అవుతాం నమ్మదగిన దేవుడు ఒకట్రీ మీరు చేసిన గొప్ప కార్యములకై నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధుతంగా మేలులను దయచేయవాడు నాయన యశురాజా ఆశ్చర్యముగా కలుగజేయువాడు తండ్రి ప్రభావ మీరు నిరూపించుకుంటున్న దేవుడవు అవుతండ్రి తండ్రి మేము బాధలలో కృంగిన దశలో ఉన్నప్పుడు తండ్రి సంతోష వస్త్రములతో మమ్మల్ని ఆనందింపజేసి తండ్రి ప్రభావ వెలుగుగాను ఉప్పుగలను ఉంచిన దేవుడు అవుతండ్రి మీకు ఏమి ఇచ్చే మేము మీరున్నాం తీర్చుకునేలేదు మేము ఒకప్పుడు అయోగ్యనము అభాధ్యులము తండ్రి నేటికి కూడా ఆయన అదే పరిస్థితిలో ఉన్నవారు కానీ పాపములో ఉన్నప్పుడు తండ్రి ఆయన ఎవరినూ మమ్మల్ని ఆయన హెచ్చరించకపోయినాను మీరు మమ్మల్ని గడ్డించి శిక్షించి రక్షించినారు ప్రభా వాటి ప్రేమను బట్టి మీకు వందనాన్ని తెలుసుకుంటున్నాం తండ్రి నాయన ఇచ్చిన ఈ రోజుకై ఈ దినముకై ఈ అవకాశముకై ఈ సహవాసముకై తండ్రి ప్రభావ మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన నేనైతే అయోధ్య నలుపుడను ప్రభా నాయన దీనికి పనికిరాని వాడను ప్రభావా అంటే వాని మీద మీరు కృప చూపించినారు తండ్రి ప్రార్థించుకున్నట్టుగా నాకు అవకాశము కల్పించినారు దాన్ని మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి నాయన ఇచ్చిన ఈ సహోదర ప్రేమను బట్టి పెద్దవారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి ప్రతి వారి గురించి ఆయన ప్రతిదినం ప్రార్థించుకున్నందుకు మాకు అవకాశం కల్పించినందుకు వందనాలు తండ్రి ప్రభా ఆయన కోవిడ్ సమస్యలో నాయన ప్రపంచం అంతా అల్ల కల్లోలం చెందు దశలో మమ్మల్ని ప్రార్థన పరులుగా ఆయన మీరు ఏర్పాటు చేయనున్నారు మేము ప్రార్థించినది నాయన అది సఫలపడుతుంది తీసుకున్న మూలని మేము నమ్ముతుంటున్నాం తండ్రి దాని ఫలితము మేము అనుభవించుతున్నాము అని మీ మీద మాకు నమ్మకం ఉన్నది ప్రభావ ఇచ్చిన ఈ అవకాశాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ఎంతో మంది తండ్రి అబాద్లుగా నాయన మిగిలిపోయి ఉన్నారు ప్రపంచ వ్యాప్తంగా తండ్రి అనాథులుగా కొందరు మిగిలిపోయారు తండ్రి ఏది దిక్కులేని వారిగా కొంతమంది మిగిలిపోయి ఉన్నారు తండ్రి కొంతమంది నాయన కృంగిపోయిన దశలో ఉంటున్నారు ప్రభా ఆయన జ్ఞాపకం చేసుకుంది ప్రభావ కోవిడ్ వల్ల జరిగిన తండ్రి బండ్లు ఓడలు అవుతాయి ఓటలు బండ్లు అవుతాయి అనే విధంగా ప్రపంచం అంతా అయిపోయింది ప్రభా జ్ఞాపకం చేసుకోమని పెట్టుకుని తింటున్నాం తండ్రి అదే విధముగా ప్రభావ గ్రామాలలో తండ్రి ప్రభు అడవులలో తండ్రి సువార్త నిమిత్తమై కొంతమంది శ్రమిస్తూ తండ్రి ప్రభు వారి ప్రాణాన్ని కూడా పొన్నంగా పెట్టి ఆయన అక్కడికి వెళుతూ ఆయన సేవ ప్రకటి సువార్తను ప్రకటించే విధముగా నాయన బయలుదేరి వెళ్లి ఉన్నారు ప్రభా అటు వారిని జ్ఞాపకం చేసుకోండి ఎవరు ఎక్కడికైతే వెళ్లి ఉన్నారో ఆయన అక్కడ రక్షణను కల్పించండి ప్రభు వారి పాపాలని వారు విడిచిపెట్టుకొని ఆయన దేవుడు లేడు అన్న నాస్తికుడు దేవుడు ఉన్నాడని ఒప్పుకున్నటకు అక్కడ రక్షణను కలగజేయమని వేడుకున్న చింటున్నాం వారి మనసులకు మార్పును దయచేయండి ప్రభా ఎవరైతే భారం కలిగే అడవులలో గ్రామాలలో నాయన ఎవరికైతే సువార్తను విదజల్లుచున్నారో అక్కడ మీ యొక్క కార్యము కలిగిగాక సహాయం చేయండి తండ్రి ప్రభా గొప్ప కార్యాలను చేయండి మేలులను దయచేయండి తండ్రి ప్రభా నాయన అనేకులు బోధకులుగాను తండ్రి నాయన ఒక మెషనరీలుగానే లేచే సమయం ఆసన్నమై ఉన్నది ప్రభావ అంత దినములలో మేము ఉంటున్నాం ప్రభా నాయనా ఇక్కడ మేము కూడా తండ్రి నిలిచి ఉన్నామని కాక పడిపోకుండా జాగ్రత్తగా చూసుకున్నటకు మాకు సహాయం చేయండి తండ్రి మేము పోరాడున్నది శరీరాలతో కాదు మా పోరాటము తండ్రి ప్రభు అంధకార సమూహములతో అన్నారు ప్రభా ప్రతి దినము ప్రతి క్షణము నాయన మాకు పోరాటం ఉన్నది అపోయిని మేము ఎవరించటకు మాకు సహాయం చేయండి ఆ సర్వాంగ కవచమును మేము తొడుక్కున్నకు సహాయం చేయండి నాయన పౌన్ గారి వాళ్ళే తండ్రి ఆ మహాభక్తుడు వాళ్ళే తండ్రి మంచి పోరాటము పోరాడుతుంది అని సాక్ష్యము మేము కూడా పొందుకునేలాగానే సాయం చేయండి ఆ వాక్యం మా హృదయంలో నిలిచి అనేకులకు నాయన సువార్త మేము చేసినప్పుడు నైనా ఆ వాక్యాన్ని చెప్పుటట్టు ఆయన మాకు జ్ఞాపకము దయచేయమని వేడుకుని చుట్టున్నాం తండ్రి ప్రభు అవును నాయన పోరాటం లేనిది మాకు దీవమే లేదు ప్రభు ఆయన మీకు వంద స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అదే విధంగా నాయన జాస విషయంలో మీరు చేసిన ఆశ్చర్య కార్యము తండ్రి ఆయన ఒక గంట లేట్ అయితే ఏమైపోతున్నా అని అన్నారు ప్రభు డాక్టర్లు పెరాలసిస్ వస్తుండే అని అన్నారు ప్రభు అటువంటివి అన్నిటి నుండి తప్పించి తండ్రి క్షేమమును అనుగ్రహించి ఉన్నారు దాన్ని మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం గొప్ప కార్యాలు చెల్లినందుకు ప్రార్థించిన ప్రతి బిడ్డని ఆయన వారికి మంచి ఆరోగ్యాలతో పాటు పరిపూర్ణ రక్షణను కూడా దయచేయమని తండ్రి ప్రభావ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞుడిగా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమును ప్రార్థిస్తే వారికి తండ్రి ఇంకెవర నేను ప్రార్థిస్తాను ఆ తర్వాత డాక్టర్ చంద్రశేఖర్ సారు బెన్నీ క్షణిస్తారు కృపాసత్య సంపూర్ణ స్తోత్రములు అధిక స్తోత్రములు తగిన దేవ స్తోత్రాలు అత్యున్నత సీవాన స్వానంపై ఆశీరులైన దేవ స్తోత్రాలు అతనికి వారి ఆశ తృప్తిపరచదేవా వందనాలు మొత్తానికి అక్షయమైన ఆహారం దేవ మీకే వందనాలు ఆ బ్రాహ్మణాకు యాకూపు దేవా స్తోత్రములు ఈ రీతిగా మతాన్ని మమ్మల్ని బలపరిచి ఈ ఆధనంలో ఉంచుకొని నిన్ను పూజించటం స్నేహించటం ఆరాధించటం నీ యొక్క నామము ఇచ్చి ఒకటి మహా సమయమును బట్టి ఈ ఆనందమును బట్టి నీ నా అపరాధన నిమిత్తం అప్పగింపబడిన దేవ నీకు స్తోత్రాలు ఆకాశంలో నీ మహిమను కనపరిచిన దేవ స్తోత్రములు మాత్రం అందరిలో ఉన్న దేవ స్తోత్రములు మొత్తం మంగళాత్ నాట్యంగా మార్చిన దేవ స్తోత్రాలు అవును అనువాడవైన దేవ స్తోత్రములు మొత్తం అబ్బా తండ్రి అయిన దేవా స్తోత్రాలు మా తండ్రి ఈ రీతిగా నేను ఆరాధించటము నా యొక్క ధన్యత మాత్ర ఆకాశము కంటే ఎక్కడ కృపగల దేవ స్తోత్రములు ఆశ్చర్యపేరు ఆత్మయో నీళ్ళు రక్తమును ఏకమయ్య దేవ స్తోత్రాలు మాత్రం ఆదరణ కర్తవైన దేవ ఆకలి వారిని సంతృప్తిపరచ దేవత స్తోత్రములు ఆలోచనలను బలముగా ఆధారమైన ఆత్మ దేవ స్తోత్రములు మాత్రం ఆత్మ మూలంగా విన వరం దేవ స్తోత్రములు ప్రేమ సంతోషము సమాధానము దయచేసిన విధానం ఆలయ స్తంభంగా అంత్యములు లేకు దేవ స్తో ఈ రాజు దేవ స్తోత్రములు ఏ రీతిగా మాత్రండ్రి ఒక ఉన్నత దుర్గమైన దేవ స్తోత్రములు ఉద్ధరించదేవా స్తోత్రములు ఉత్తమమైన దానిని అనుగ్రహించదేవా ఉన్నత మందు ఆశ్రమైన దేవ ఉపకార్యమైన దేవ నీకి మాత్రండ్రి ఎల్లప్పుడూ కోపించదేవుడు కావు దేవాడు సముల మధ్య సంచరించేవా వందనాలు మాత్రండ్రి కృపావార్తను వినిపించదేవాని వినక్కి దేవా మీకు వందనాలు మాత్రం ఈ రీతిగా మరి ఆ యొక్క మీరు చూపించి ఆ ప్రేమను బట్టి మీకు వందనాలు ఆ యొక్క గాయమును మాన్పు వారు అయ్యున్నారు మీకు వందనాలు స్వస్తపరిచిన విధానం బట్టి వందనాలు ఆ యొక్క కుటుంబం ఆదరించమని కాల్చమని కాపాడమని ఆర్థిక వనరులు వారికి సమితంగా దయచేయమని ఈ రీతిగా మేము అందరము కుటుంబముగా సాధించట్లో మాట్లాడి మీరు బలపరచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు మాత్రండ్రి గుడారా మాట దాసు దేవ వందనాలు మాత్రం మీరు మమ్మల్ని గ్రహించలేని గొప్ప కార్యం మా చేస్తున్నందుకు వందనాలు మాత్రం గణపరచు వారిని గణపరుస్తా ఉన్న దేవ మీకు వందనాలు మాత్రం జీవాధిపతి అయిన మీకు స్తోత్రములు జీవపు విలుదైన దేవ స్తోత్రములు మాత్రం ఈ రీతిలో మాత్రం అనునిత్యము ఈ భయకు కప్పుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము మాత్రం ఆ దేవ తల్లిదగమును ఉద్యోగించి చేసినటువంటి దేవ మీకే వందనాలు మాత్రండి దీనిలో ఉన్న స్థలము దేవ నీకు స్తోత్రములు ఈ రీతిలో తప్పకల వారికి నీళ్లు కుమరించే వాళ్ళ దేవ మీకే వందనాలు స్తోత్రములు మాత్రం నూటి ఊపిరి చేత సర్వసమంగా కనుగజేసిన దేవ మీకే వందనాలు మాత్రం ప్రార్థన దూపం వల్లే స్వీకరించిదేవా మీకు అందనాలు ఈ రీతిగా మాట్లాడి మా యొక్క జీవితాలు బలవర్తంగా ఉండేటప్పుడు మాత్రండ్రి మరి మా దైవ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచడానికి అందనాలు ధ్యానంశంలో మాత్రం మీరు మాకు ఇవ్వబడినటువంటి ఆ జీవితంలో మేము ఆ పోరాటాన్ని మేము కొనసాగించే రీతిగా మీకు మేము మీ భద్రత మీ అందులో భయభక్తులుగా జీవించం ప్రతి ఒక్కరికి అడుగుతున్నాము మాత్రండ్రి ప్రవచనాల నెరవేర్పులో మాట్లాడి తీస్తు ప్రభు రెండవ రాకడలో మతాను ఆయన శిష్యులు రాకల గురించి యుగ సమాప్తికి మరి సుష్యులు దేవని ఆదం అడిగినట్లుగా మేము చూస్తున్నాము మతాండ్రి ఏ గ్రంథం ద్వారాను తర్వాత ఏసు గ్రంథం ద్వారాను ప్రవచన నెరవేర్పులో మత్రి ఆమోసు గ్రంథంలో మాత్రండ్రి మరి మీరు చెప్పబడినటువంటి ప్రవచనాలు మొత్తం విషయ గ్రంథంలో మొత్తానికి అంత దీనాలలో గర్భవతిలో మీరు పోల్చినట్టుగా మేము చూస్తున్నాము అంతకాల యుద్ధంలో ఏ దేశ రాజులు పాల్గొంటారో తెలువే గ్రంథం ద్వారా జపన్య గ్రంథం ద్వారా మొత్తం అబద్ధ క్రీస్తు అబద్ధ ప్రవర్తులు ఆనాడు ఈనాడు వేటికి మరి కోకొల్గా ఉన్నట్టుగా మేము వాక్యముల ద్వారా మేము నమనిస్తున్నాము అతన్ని మమ్మను ఈ యొక్క నీతి మార్గంలో దాని పరిస్థితులు నడుపుతున్నాము ద్వారా జనము మీదకి జనమును రాజ్యం మీద రాజ్యం అక్కడ భూకంపములు కలుగు తెగు కరువులు ప్రదర్శించను ఆకాశములను మహాభయోత్సవములను పోషించుకుంటున్నాం ఈ సమస్య ప్రాణాళిక ప్రత్యక్షతలను బట్టి మన ప్రవచనాలను బట్టి మీరు ముందుగానే మాకు తెలియపరచినటువంటి అనేక సూక్తులను బట్టి నిగూఢమైనటువంటి సత్యాల ద్వారా మతానికి మా సేవకుల ద్వారా మత సంఘ పటిష్టతను బట్టి మరియు మా కుటుంబమును బట్టి మీకు మాత్రండి మమ్మల్ని బలపరచమని ఆయన నిర్భరంగా ఉండి మాత్రం నీ కొర జీవించే పరంగా జీవిత కాలం అంతా అన్ని గడియలు అన్ని విషయాలలో దృష్టి చెందకుండా మాత్రం జీవించమని సమస్త పొందమని ప్రార్థించి వేడుకు అమ్ముతండ్రి చూడాలం తల్లిదండ్రులకు తండ్రి తన వారి అంకులకి మరి మంచి పోరాటం కొరడే మాకు సెంటర్ సినిమా ప్రార్థిస్తున్నాం తండ్రి మచ్